శ్రీ గు నమా సహనా సహనౌలం సహకరేజై నావీతమస్ మా ీ శరీరం పృథివీమంతరోమయతి ఆత్మా ఫస్ట్ టైం చాలా బాగుంది నేను ఆ చూడండి మీ లోపల ఉండి మీ జీవతత్వమే శరీరముగా కలిగి ఉన్నదై మీ యొక్క చేష్టలనన్నిటినీ లోపల ఉండి నియంత్రిస్తూ మీ యొక్క వాస్తవము ఆత్మస్వరూపమై ఉన్నది ఏదో అదే పరమాత్మ అది అమృతము మనిషి కూర్చునుండగా ఒక సూక్ష్మ శరీరము స్థూల శరీరము రెండు కలుస్తూ ఉంటాయి ఈ శరీరము వీడు అనుకుంటాడు ఈ శరీరము వీడిది పరమాత్మది కూడా ఎందుకంటే పరమాత్మ శరీరం గుండా ప్రకటమవుతూ ఉన్నదిగా శరీరం లేకపోతే పరమాత్మ అంత బాగా ప్రకటము కాదు ఆ చైతన్యం ప్రకటమవ్వాలంటే శరీరం ఉండాలి కాబట్టి పరమాత్మ ప్రకటమయ్యే ఉపాధి శరీరము అది నేనే అని వీడు అనుకుంటాడు లోపల ఆ అంతర్యాలు రూపంగా ఉండి ఆ పరమాత్మ సకల కార్యములను నిర్వహిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఫంక్షన్ వెర్సెస్ డూఎన్షిప్ ఇప్పుడు విల్ ఇప్పుడు చూపు చూస్తున్నాము ఇస్ ఎ ఫంక్షన్ కానీ మనము నేను చూస్తున్నాను ఇజిట్ ఎ ఫంక్షన్ యున్ మీరు ఆలోచించుకోండి అది మీ విన్ కాదు ఫంక్షన్ చెవులు వింటున్నాయా మీరు వింటున్నారా చెవులు వింటున్నాయి నేను వింటున్నాననే మాట తప్పు చెవులు వింటున్నాయి అది ఒక ఫంక్షన్ అయితే మనం ఏం చేస్తాం ఫంక్షన్ నుంచి ఒక ఐడెంటిటీ పట్టుకొస్తాం మనస్సు సంకల్పిస్తుంది దాని నుంచి మనం ఐడెంటిటీ పట్టుకొస్తాం కాబట్టింద్రియములన్నీ ఫంక్షన్స్ యాజ్ ఫంక్షన్స్ హ్యాబ్లం బట్ మేక్ ఎన్ ఐడెంటిటీ ఆఫ్ ది బాండేజ్ ఆ ఐడెంటిటీ బ్రేక్ చేయటం కోసం అంతర్జాత బ్రాహ్మణం వచ్చింది ఇప్పుడు కళ్ళు నేను చూస్తున్నానన్న తప్పు కళ్ళు చూస్తున్నాయి ఎందుకు చూడగలుగుతున్నాయి అంటే లోపల అంతర్యాము ఉండి వాటికి ఆ శక్తిని ఇచ్చినాడు చెవులకు లోపల అంతర్యాము ఉండి వాటికి ఆ శక్తిని ఇచ్చినాడు అయితే చిత్రం ఏంటంటే మనిషి ఆ అంతర్యామిని తెలుసుకోలేడు దేహమే నేను ఫంక్షన్స్ అన్ని ఇంద్రియ శక్తులన్నీ నేను అనే ఒక అజ్ఞానంలో ఉండడం కారణంగా అంతర్యాన్ని తెలుసుకోలేడు అంతర్యామికి తన లోపల ఉన్న అంతర్యామిని తెలుసుకోవడం చేతగాక చుట్టూ ఉండే ప్రపంచమునకు కర్త దేవుడు ఒకడు ఉన్నాడు అని ఒకటి కల్పన చేసుకుని ఆ దేవుణ్ణి బాహ్యమునందు ఆరాధిస్తూ అన్వేషిస్తూ మనిషి దొరుకుతాడు భాష్యంలో అన్వేషిస్తే దొరుకుతాడు దేవుడు దొరకడు కదా దీని మీద రమణ మహర్షిలోప విచారణ చేశారు అంతర్బహిష్ట దేవుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు కదా మరి బయట ఎందుకు వెతకపోవడదు లోపల ఎందుకు వెతకాలి అని విచారం చేశారు బయట వెతికేవాడు భక్తుడు లోపల వెతికేవాడు యోగి బయట వెతికివాడు ద్వైతి లోపల వెతికేవాడు అద్వైతి ఈ భేదం ఉండదే ఉంటాయి అయితే ముందు బయట వెతికి తర్వాత లోపలికి రావాలా లేక ముందు లోపల వెతికి తర్వాత బయటికి వెళ్లాలా అంటే రమణ మహర్షి రికమెండేషన్ ఏమిటంటే ముందు మీరు లోపల వెతుక్కుని తర్వాత బయటకు వెళ్తే మీకు దేవుడు సర్వత్రా దక్షిణం ఇస్తాడు మీరు ముందు లోపల వెతకుండా బయటకు వెళ్ళారనుకోండి మీకు నామరూపాలే సత్యమనే అనిపిస్తాయి ఆ నామ రూపములు వాటిని బట్టి రాగద్వేషములు ప్రియ అప్రియములు కర్మలు ధర్మాధర్మములు పుణ్య పాపములు సుఖ దుఃఖములు అనే ఒక జంఛాతంలో పడి మని కొట్టుకుపోతాడు కాబట్టి ముందు తనలో వెతుక్కోవాలి తర్వాత బయట వెతకాలి బయట వెతకాలన్నవాడు భక్తుడు ద్వైతి లోపల వెతకాలన్నవాడు యోగి అద్వైతి కాబట్టి అంతర్యామి లోపల ఉండి బయట ఎత్తున వెతకడం లోపల ఉండి సర్వమును నడిపిస్తున్న ఈశ్వరుల్ని లోపల వెతగాలి కానీ బయట వెతికితే ఉపయోగం లేదు ఇప్పుడు వెతకాలి అనే సంకల్పములకు మూలంలో ఉండి సంకల్పాన్ని నియమిస్తున్న ఇష్క బయటెక్కడ వెతుకుతారు కాబట్టి మీ లోపల అంతర్యాతిగా ఉన్నాడు కానీ జీవుడు తెలుసుకోలేకపోతున్నాడు అమృత జీవుడు తాను పుట్టి దిత్తుతాను అని అనుకుంటున్నాడు జీవుడికి పుట్టు ఖర్చు ఉన్నవి కానీ అంతర్యాతికి ఆ పుట్టు ఖర్చము లేవు జీవుడు తెలుసుకుంటే వాడి యొక్క యథార్థమైన ఆత్మ ఆంతర్యానియే ఇది జీవుడు గురించి జరగాలి ఆ జీవుడనే మాట తీసేసి అక్కడ పృథివీ పెట్టండి పెట్టే పృథివీ అంటే దేవత అయితే జీవుడు అంటే కూడా జడము చేతనము కలిసి ఉంటాయిగా జడము దేహము చేతనము ఆత్మ చైతన్యము రెండు కలిస్తేనే కదా జీవుడు అయ్యేది పృథివీ అంతే పృథివీ బాహ్యంగా జడము ఆంతరంలో చేతనం కాబట్టి ఈ పృథివీ దేవత ఈ పృథివీ దేవత లోపల పరమాత్మ ఉండి ఆ పృథివీ దేవతను నియమిస్తూ ఉన్నాడు పృథివీ దేవత యొక్క శరీరమే తన శరీరమా అన్నట్లుగా ఉన్నాడు కానీ పృథివీ దేవతకి తెలియదా సంగతి పృథివీ దేవత కూడా అజ్ఞానంలోనే ఉంది తెలియదు తెలుసుకుంటే పృథివీ దేవుడు కూడా పురుతార్థరాలు ఉంటుంది ఆ మోక్షాన్ని పొందుతుంది పురుషువి పుట్టిని పుట్టుతుంది పురుషుడు ఎలా పుట్టింది సూర్యుడిని చేయి ఒక ముద్ద సూర్యుడు అంటే దూరం నుంచి చూస్తే ఒక బోళంలా కనపడతాడు బోళం కాదు సూర్యుడు ఒక మంట ఒక ద్రవ్యము లాగా మనకు ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ చంద్రుడు ఫిజికల్ ఆబ్జెక్ట్ సూర్యుడు ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు సూర్యుడు మంట లోపల గ్యాస్టెస్ హైడ్రోజన్ సీలియం మొదలైన గ్యాస్టెస్ కోర్ లో చుట్టూ మంట కానీ మనకి దూరం నుంచి ఒక ఇలా గేట గీసినట్టుగా కాబట్టి సూర్యుడు సూర్యుడులో ఒక ముద్ద సూర్యుడు ముద్ద ఒక మంట ఆ మంట అంటే గ్యాసెస్ అవి మండుతో ఉంటాయి ఓ మంట విడిపోయింది సూర్యుడి నుంచి జనరల్ గా సూర్యుడి నుంచి బయటకొచ్చిన మంట మళ్ళీ సూర్యుడులో వెళ్ళిపోతుంది ఆ భూమి ఆకర్షణ శక్తికి గురుత్వాకర్షణ శక్తికి ఆ ఫ్లే నుంచి కొన్ని లక్షల మైటి పైకి వస్తాయి మళ్ళీ సూర్యుల్లో వెళ్ళిపోతుంది ఓసారి ఎవడైందంటే ఓ పెద్ద ముద్ద పెద్ద మంట సూర్యుడి నుంచి బయటకు వచ్చి ఇంకా మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళలేదు ఆ వెళ్ళాసి దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి సూర్యుడు తింటూ తిరుగుతాం ఆ గ్యాస్టెస్ పూల సాలిడ్ యాప్ ఎందుకు తయారై అది భూమి పృథివీ అయిపోయారు కాబట్టి సూర్యుడి నుంచి పృథివీ పుట్టింది మళ్ళీ వెళ్ళి ఆ బ్రహ్మాండంలో పృథివీ అంతరించిపోతుంది కొంతకాలం తర్వాత పృథ్వీ ఉండదు కానీ పృథివీ దేవత లోపల ఉండే అంతర్యామి అమృత అది మంత్రం కాబట్టి ఈ అంతర్యామి విషయంలో గమనించాల్సింది ఏమిటంటే పృథివీ దేవత యొక్క శరీరమునే తన శరీరమా అంతర్యామి ప్రకటమవుతున్నాడు కాని అంతర్యామి శరీరమునకు అతీతమైనవాడు అంతర్యామియే యథార్థమైన ఆత్మ ఈ నేను దేవతను అనే జీవాత్మ కల్పిత ఆత్మ జీవుడికి పుట్టుక చావు ఉంటాయి అంతర్యామి అమృతూ జీవుడు ఏమైనా తెలుసుకోవాలంటే నా యథార్థమైన ఆత్మ ఈ దేహేంద్రియములతో మమేకమై ఉన్న ఈకో అహంకారము కాదు అది కల్పితము నా యథార్థమైన ఆత్మ ఆ అంతర్యామియే అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అది పృథువి సో అందాము ఏష తే ఆత్మా ఈ అంతర్యామియే నీ యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మ అంటే కేవలం నీ యొక్క ఆత్మ మాత్రమే అంతర్యామని కాదు నీకు నాకు సకల ప్రాణములకు కూడా ఈ అంతర్యామియే ఆత్మ అంటే యాజ్ఞవల్ప్యుడు అతన్ని ఉద్దేశించి ఎవరిని గౌతము అతను ఉద్దాలకు ఉద్దేశించి ఆ అంతర్యామియే నీ ఆత్మ అన్నాడు అంటే ఉద్దాలకుని ఆత్మ ఉద్దాలకుని ఆత్మయే కాదు యాజ్ఞవల్ప్యుడి ఆత్మ సకల ప్రాణుల యొక్క ఆత్మ కూడా ఆర్యామియే అంతర్యామి పుష్ట ఆంతర్యామి గురించే కదా నువ్వు అడిగేవు ఆంతర్యామి ఈ విధంగా లోపల ఉండి సకల చేష్టలను నియంత్రిస్తూ ఉంటుంది అమృత సంసార ధర్మ వర్జిత ఇత ఆంతర్యామికి చావు లేదు అమృత చావు లేదు అంటే పుట్టుకు లేదు అని చావు పక్కన పుట్టుకు పెట్టుకోవాలి చావు ఉంది అంటే పుట్టుకుంటుంది చావు లేదు అంటే పుట్టుక లేదు అయితే పుట్టుక చావు లేవు కానీ సుఖదు అని అనుకోకూడదు మళ్ళా చావు పుట్టుకలు లేనట్లే పుణ్య పాపాలు ఇలాంటి సంసార ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి జీవుడుకుంటాయి తప్ప అంతర్యామికి ఉండవు తెలుసుకుంటే మీరు మీ స్వరూపం కూడా అంతర్యామి అని తెలుసుకుంటే మీకు ఉండదు తెలుసుకోవడానికి బట్టుకుంటుంది తెలుసుకోవడము అంటే ఉరితే ఇది ఘటము ఇది పటము అని తెలుసుకోవడం అలా తెలుసుకోవడం కాదు ఒక సాధాన్య స్థితి ఉద్యోగంలో చేసినప్పుడు నేను ఈ ఆఫీసర్ని అని ఒక ఐడెంటిటీ కార్డు మెడలో పెట్టుకుని ఒక కోటోజ్లో ఏదో పెట్టుకుని హ్యాట్ ఏదో పెట్టుకుని ఐ ఆమ్ ది ఆఫీసర్ అని నేను ఆఫీస్ తెలుసుకుంటున్నాడా తెలుసుకుంటున్నాడు అంతేనా తెలుసుకోవడమేనా ఉడితే ఇది ఘటము అన్నట్టుగా తెలుసుకుంటున్నాడా కాదు నేను ఆఫీస్ అని మమేకమవుతున్నాడు ఆ తెలుసుకోవడం ఎలాంటి తెలుసుకోనుట అంటే తాదాత్పత్తి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆ విధంగా తెలుసుకుంటున్నాడు అది తెలుసుకోవడం అంటే ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ బ్రేక్ చేసి ఆ లిమిటెడ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఏది గలదో దానిని బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి చౌన్ లేని ఆంతర్యామియే నేను అని వీడు తెలుసు అది తెలుసుకుని ప్రజానగా అంటే అర్థమేట తెలుసు అండి డెత్ డెత్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అమృత మీకు మోక్షాన్ని గురించి చెప్పే ప్రతి మాట కూడా అమృత అంటే డెత్ లెస్ డెత్ లెస్ మీ స్వరూపము యు ఆర్ డెత్ That's why you have to die to a few things which you are not. Therefore, when you die from death, you have to die from a few things. You have to die from a few things. When you die from a few things, you have to die from a few things. జీవిత సత్యము అని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకుని ఎవరైతే డెప్త్ ఎంబ్రేస్ చేస్తారో వాళ్ళు అమృత్ లేకున్నారు మీరు జీవితాన్ని ఆలోచించి జీవితం గురించి ఆలోచించండి ఇప్పుడు జీవితం గురించి ఆలోచించాలి అంతేగాని బ్యాంక్ అకౌంట్లు రియల్ ఎస్టేట్లు బంగారాలు ఆస్తివాస్తులు వాటి గురించి ఆలోచించేది ఏమి అవి మన అధీనంలో ఉన్నాయి అని మనం అనుకుంటాం మన భ్రమ అంతకంటే వేరే ఏమి కాదు ఒక భ్రమ తప్ప వేరే ఏమీ కాదు సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ ల్యాట్ ఉంటాడు చూడండి ఆబ్సెంటి ల్యాండ్ ల్యాట్ అంటే ల్యాండ్ ఎక్కడ ఉంటుంది వీడు హైదరాబాద్ లో ఉంటాడు అక్కడ ఐదు మైళ్ళ దూరంలో ల్యాండ్ ఉంటుంది నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంటుంది అది నాది అనుకుంటుంది అక్కడ ఉండి దాన్ని నిర్వహించి వాడు ఒకళ్ళు ఉంటాడు వాడు పైకి ఏమంటాడంటే నేను నిర్వహిస్తున్నాను అంటాడు నేను మేనేజర్ ని అంటాడు కానీ వాడు లోపాయి కాల్గా ఏమనుకుంటాడంటే మేనేజర్ ఊరికే అలా అన్నారే ఇదంతా మందే అని అనుకుంటాడు భార్య ఇదంతా మందే ఊరికే మేనేజర్ అలా అనుకుంటాం అంతే అని వాళ్ళు తెలుస్తాడు లేకపోతే తెలుస్తుంది కూడా అదంతా వాళ్ళదే వీరికే వీడికి ఇచ్చిస్తూ అని వచ్చిన దాంట్లో కొంత ఆదాయం వీడికి ఇస్తూ ఉంటాడు ఆ రూపాయలు చూసి వీడు ముగిసిపోతూ కొంతకాలం తర్వాత అవి ఇవ్వడం మానేస్తాడు వీడికి గట్టిగా దెబ్బతాగాడు అనుకోండి గోవాతలు మనం పట్టుకునేది ఏముండదు ఏదైనా అంటే సో పైసే కై హై హై పైసే కై హై అంటే కబీర్ దాస్ ఓ పాట ఒకటి అందరూ పైసే వాళ్ళే పైస పైసమే తప్ప పైస బంధమే తప్ప ఇంక బంధం ఏం లేదని అనుకుంటాడు కబీర్ దాస్ కాబట్టి ఇది నాది అది నాది వన్ హ్యాస్ డైట్ వంటి ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ మీరు ఆలోచించి జీవిత సత్యమేమి ఓ మహాత్ముడు అడిగారు ఎవరికి జీవిత సత్యం ఏమే అని అడిగారు అంటే మరణమే జీవిత సత్యం ఎందుకంటే మీరు చూడండి మీరు ఏది ఏది ఇంతవరకు పట్టుకున్నారో అవన్నీ కూడా అంతర్ధ్యానం అయిపోయాయి మిగలలేదు అక్కడికి జుట్టు కూడా మిగలలేదు ఏది కొట్టుకుంటే అది కూడా తర్వాత డెత్ నాట్ ఇన్ ది ఫ్యూచర్ డెత్ ఇస్ నా డెట్ ఈ ఫ్యూచర్ డెత్ ఇస్ ది ఓన్లీ టూ మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నాననుకోండి ఎండ్రేస్డ్ డెత్ ఎండ్రేస్డ్ బాడీ Depth of body. Embrace it. Depth of the past. Can you do that? Gatam. Gatam is a dead death. Gatam, I, I am dead to the past. I am dead to the past. So, how do you do that? Do you have a lot of people in the world? No. Do you have a lot of people in the world? Do you have a lot of people in the world? me no i am dead to the past not past today undey undi oka balyamu oka yuvanam oka madhyavayasu but to me i identify avatam merely not live i ever said i did not have any old age any middle age any youth any change I, i i am dead to the memories of the past i am dead to the possessions i am dead to the possessions i am dead to relations inni sanyasam undu chedu sanyasam ante illonu i am dead to everything meer anganaka swikarinchalanukondi da nathor to kalisunandi you have uh, I, you have discovered the only truth of life really the only truth of life anjethane యమర్మరాజు గారు పాఠం చెప్పాడు పఠో ఇంకెవడో దొరకలేదా పాఠం చెప్పడానికి ఎముడే కావలసి వచ్చాడా ఎముడు పాఠాన్ని చెప్పాడు అంటే హీ ది లాస్ ఆఫ్ అండ్ హీ నోస్ దిక్ట్ ఆఫ్ హీ నోస్ ఇట్ అందుకోసం ఆయన పాఠం చెప్పాడు ఆయన పాఠం చెప్పించింది సో దట్ చూడగా యమధర్మరాజు గారు చెప్తున్న పాఠం దీన్ని అర్థం చేసుకో డెత్ ఈస్ ది ఓన్లీ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఆ సత్యాన్ని ఎవరు గుర్తించి ఎవడైతే విల్లింగ్లీ హ్యాపీలీ మరణిస్తాడో సర్వమునకు మరణిస్తాడు వాడు జీవిస్తాడు వాడికే జీవన్ముక్తి అని పేరు వాడు అమృత వాడికి మరణం అనేది ఏమీ ఉండదు అంతర్యామి అమృత సర్వ సంసార ధర్మ వర్ధ్యత ఇచ్చేక అంచేతనే ఇంట్లో మనస్సు కష్టపెట్టుకునేది లేదు ఒకరిని తిట్టేది లేదు ఒకరిని పొడేది లేదు ఐడ్ టు ఆల్ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని డెత్ పరమ సత్యం జీవితంలో పరమ సత్యం ఏమిటి డెత్ మీరు చదువుకున్న చదువులు కూడా పోతాయి నేను నేర్చుకున్న మ్యాథమెటిక్స్ టు Physics, death. Sanskrit language and దాచిపెట్టుకున్న మంత్రాలు డెస్ ది ఓన్లీ నో అదర్ థింగ్ ఆఫ్ లైఫ్ ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో వాళ్ళు డెత్ నుంచి పైకి లేచి అమృత అమృత Christ కేమ్ బ్యాక్ ఎలా ఇవ్వంటే అర్థం లేదు వీళ్ళకి తెలియదు ఈ బైబిల్ పాఠం చెప్పి వాళ్ళకేం తెలుసు వాళ్ళు పౌరాణికులు బైబిల్ని పురాణ గాత కింద మారుతుంది పురాణంలో ఏమవుతుంది మేలు పోయిందో ఉంటుంది తప్ప గాయం ఉండదు ప్రాణం పోలిన దేహానికి మళ్ళీ ప్రాణం వస్తుంది పురాణం అంటే అలాగే ఉంటుంది కదండీ దాని పేరే పురాణం ఆ దేహాన్ని తప్పి పెట్టేసి వచ్చేస్తే దానికి మళ్ళీ ప్రాణం వచ్చి బయటకు వస్తుంది దాని పేరే పురాణం మన పురాణాలన్నీ అలాగే ఉంటాయి మన పురాణాలు అంతకంటే అలా అందరికే అలాగే ఉంటాయి మీకు అసలు అలాగే ఉంటాయి అసలు సింబాలిజం ఏమిటంటే క్రైస్ట్ జీసస్ నేజర్ డెడ్ క్రైస్ట్ కంశాల ప్రతి హృదయంలోనూ ఒక క్రైస్ట్ ఉంటాడు ఆ జీవుడు చచ్చిపోయినప్పుడు ఆ క్రైసింది దట్ ఈస్ అంటారు ఇక్కడ ఆ అంతర్జాల బ్రాహ్మణం యొక్క స్థానం అంతా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఆ బ్రాహ్మణాన్ని బాగా కాన్సంప్లేట్ చేయాలి ఇది ఇంగ్లీష్ లో ఎక్సెంట్రా అనుకోవడం ఇంగ్లీష్ లో ఎక్సెట్రా అంట అలా ఎక్సెట్రాలు కొన్ని అలాగే తెలుగులో వగైరా వగైరా పృథివీ వగైరా ఇలాగే ఉంటుంది అని ముందుకు వెళ్ళడం కుదరదు ప్రతి దాంట్లోనూ ఆ అంతర్యామిని దర్శించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా దాన్ని ఆకలింపు చేసుకోవాలి అందుకోసం మంత్రాలు అవే మంత్రాలు మళ్ళీ మాటలతో వస్తూ అలా అన్నిసార్లు ఎందుకు వస్తాయి నేను ఒకసారి అడిగాను మా నాన్నగారిని అంటే నీ హడావిడి చూసి నీ హడావిడి తగ్గించడం కోసం అలా వస్తాయి కంగారు తెలుసు అలా కంగారు పడకరా ఋషులు అయిపోయింది అప్పులు అప్పులు అయిపోయింది అగ్ని అలా కంగారు పడకు అది ఏమిటో దాంట్లో ముందు నిలబడు పృథి అంతర్యా అమృత అక్కడ నిలబడి తర్వాత అప్పులు అలాగా అవన్నీ ఒక్కొక్క సెంటెన్స్ నేను చెప్తున్నది ఒక్కొక్క సెంటెన్స్ ఎస్ పశ్యీరం యోగోంతరోత ఆత్మా అంతర్యామృత భాషనే జనులు భాషణే కొంత నియమబద్ధంగా అభ్యసించి ఆ రకంగా మనం పఠించాలి అనే దృష్టి లేకుండా భాష ఏడల ప్రేమలేని సమాజంలో జీవిస్తున్నాం మనం సమాజంలో జనులకు భాషపై ప్రేమ ఉండదు అంటే అన్ని తప్పులు తప్పులు జా నడిపిస్తూ ఉంటాం పుస్తకాలు తప్పులు వాళ్ళు చదివితే తప్పులు పాఠం చెప్తే తప్పులు పాటలు పాడితే తప్పులు అంతా తప్పులే ఈ భాష మీద ఎవరికి ప్రేమ లేదు ఎవడో కొద్ది మందికి ఉంటుంది భాష గురించి ప్రేమ నేను ఒకసారి ఇలా మాట్లాడితే నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో ఆయన ఉన్నారు అలా మరీ గట్టిగా మాట్లాడడం పట్టు కొడతారు వాళ్ళందరూ కొట్టేరంటే దిక్కు ముక్కు ఉండదు ఎందుకంటే ఎందుకంటే భాష మొత్తం వంద ఒకడు హంసలు అనుకోండి తొంభై తొమ్మిది కాపులు ఉన్నాయనుకోండి ఆ హంసలు ఏం చేస్తాయి పురుగు అలా అయిపోతున్నాయా నువ్వుకి భాషను చెప్పేసి ఇదిగో నాకు సహాయం చెప్పడా అదే కరెక్ట్ నేను మొన్న ఒక ఆయన పాట పాడుతుండే విన్నా పెద్ద మహా విద్వాంసుడు అంటే పాట ఏమిటంటే మధురాధిపతే అక్షిలం మధురం అని మధురాధిపతే కాదు మధురాధిపతే అచలం మధురం షష్ఠి ఏకవచనం కదూ ఆయన గంట తెలియదు సంబోధనకి సంబోధన ఏకవచనానికి షష్ఠీ ఏకవచనానికి తేడా తెలీదు ఒకసారి కాదు పోనీ ఒకసారి వినేసి ఉద్దామంటే మీ చెవులు తుప్పు పట్టే వరకు అదే మాట పాడతాడు మధురాజుల అచిలం మధురం ఆయన శిష్యుంటూ పది మంది శిష్యురాందరూ చేరారు వాళ్ళందరూ ఈయన వెంటబడి కోరస్సులో తప్పు పడుతున్నారు పోరస్ లో ఏం చెప్పుకుంటారు ఈ మంత్రాలను అలా తప్పుగా గొడవకూడదు కరెక్ట్ గా గొడవ అక్కడ ప్రింట్ కరెక్ట్ గా ఉండండి ఇప్పుడు చూడండి అప్పు అప్పు తెలుగు అప్పు కాదు సంస్కృతం అప్పు సంస్కృతంలో అప్ అనే శబ్దము కలదు అది పకారాంత శబ్దము దాని ముఖం దృష్టి తెలుస్తుందిగా అప్ నిత్య బహువచన ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది లైక్ నీళ్లు అన్నట్టుగా ఉంటుంది వార్తలు అన్నట్టుగా ఉంటుంది వార్తలు కలుగుతున్నాను అంటాడా వార్తలు కలుగుతున్నా వార్తలు న్యూస్ అన్నట్టుగా నిత్య బహువచనము కాబట్టి ఆ శబ్దం సో ప్రథమ బహువచనం అపహ అని ఉంటుంది ద్వితీయ బహువచనం అపహ అని ఉంటుంది సప్తమే బహువచనం అప్సు అని ఉంటుంది అప్సు అప్ పరమాత్మ ఉన్నాడే పృథ్వ లోపల ఉండడమే కాదు అప్పుల లోపల కూడా ఉన్నాడు జలముల ఎందు ఈ నదీ స్నానం పవిత్రము అనేది నేల పవిత్రము అని నేల తల్లిప్పుడు పూజ చేస్తారు ఇల్లు కట్టేప్పుడు పునాది వేయాలంటే నేల తవ్వాలి అందుకోసం కింద పూజ చేస్తాను ఓ నేల తల్లి నన్ను క్షమించు దున్ని ఇప్పుడు కూడా పూజ చేస్తాను దున్నడ ఉంటే నేల తల్లిని కలిగినట్టు వెళ్ళాలి గుణపం వేసేప్పుడు దండం పెట్టి వేస్తానండి అది నేల తల్లి నీరు తల్లి అంటే నీరులో దేవుడు ఉన్నాడు పురాణం ఏం చేస్తుందంటే దాన్ని ఆ బేసిక్ ప్రిన్సిపుల్ ని ఒక నైస్ ప్రిన్సిపుల్ ని తీసుకుని దాని చుట్టూ కల్పలను వికల్పములను ఖేదములను అనుకుంటూ పోతుంది కూడా దానికి బేసిక్ ప్రిన్సిపుల్ కంప్యూ వేయబోతుంది అది ఎవరికి తెలియని పరిస్థితి వచ్చేస్తుంది మనం నదీ స్నానం ఎందుకు చేస్తున్నాం అంటే పాపాలు పోతాయి పాపాలు ఎలా పోతాయి నదీ స్నానం చేస్తే మీ ఒంటికున్న మురికి నదిలో ఒక పదివేల మంది చేస్తుంటే నదంతా మురికై ఆ మురికి మీ ఒంటికి వస్తుంది మీ ఒంట్లో మురికి నదిలోకి వెళ్ళదు ఇంకా ఎందుకంటే నది యొక్క మురికి ఎక్కువైపోయింది కాబట్టి దాని మురికి మీకోస్తుంది నా వాదిన శుద్ధది శాంతి పూర్వం మహాభారతం అంతరాత్మ అంతఃకరణము నీళ్లతో వెళ్ళాలి చూస్తుంది శుద్ధి అది శమధమాలైతే శుద్ధి అవుతుంది తప్ప నీళ్లతో విశుద్ధి ఎలా ఉందండి అంటే నీళ్లు స్నానం చేసినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో స్నానం చేస్తే మనస్సుకి ఒకంత శ్రద్ధ నిర్మాణం అవుతుంది అది మన అనుభవంలో ఉంది స్నానం చేశాననుకోండి స్నానం చేయకుండా మీరు పేపర్ తొలువుకుంటూ కాఫీ దగ్గర పేపర్ తొలువుకుంటూ కూర్చుంటే ఎవరైనా వచ్చి పాఠం చెప్పమన్నారు అనుకోండి మనస్సు పాఠం చెప్పే ఉత్సాహంలో లేదు ఇప్పుడు ఆగి పది నిమిషాలు ఆదు అన్ని లోపలకి పోయి నెట్ మీద రోజు నీళ్లు పోసుకుని స్నానం చేసి వస్తే మాత్రం చెప్పచ్చు ఎందుకని మనస్సుకి ఒక ఫ్రెష్నెస్ ఆ విధంగా స్నానం వల్ల మనస్సు కొంతవరకు ఉల్లాసాన్ని పొందడం సత్యం దాంతో సందేహం లేదు కానీ అంటే శ్రద్ధవా ఆపహ బయట జలములు లోపల ఒక శ్రద్ధకు కారణమవుతాయి ఆ విధంగా నీళ్లు మనస్సును కూడా శుద్ధి చేస్తాయి అని చెప్పవచ్చు కానీ మనస్సులో మీరు పాపపు ఆలోచనలు పెట్టుకుని నదిలో స్నానం చేస్తే ఆ పాపపు ఆలోచనలు పోతాయా ఇప్పుడు మనం మన పని కోసం ఎదురు వాళ్ళని తోసియకూడదు అనే ఆలోచన ఉంటే సమాజంలో స్టాల్ బీట్లు ప్రాణాలు పోవడం ఉంటుందా ఉండదు మనం నదీ స్నానం పుణ్య స్నానం చేయడం కోసం ఎదరవాళ్ళని తొక్కేయకూడదు తోసేయకూడదు అనే ఆ సెన్సిటివిటీ ఉన్నట్లయితే నదీ స్నానం సందర్భంగా పుష్కరాల్లో ముప్పై మంది చచ్చిపోయారు అనే మాట ఉంటుందా ఆ మాట ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు అర్జెంటుగా స్నానం చేసేసి పాపాలని పోగొట్టేసుకోవాలి ఎద్రవాడు ఎవరైనా పర్వాలేదు నా పాపం పోవాలి ముందు అందులో పైగా టైం లేదో కూడా పెట్టారు ఆ టైం దాటితే మళ్ళీ పాపం పోతుందో పోదో వాడి పాపం పోకపోతే పోకపోయా నా పాపం పోవాలి ఏదో రేషన్ పంచదారా మేము చిన్నప్పుడు రేషన్ పంచదాని కోసం పరుగులు తీసేవాళ్ళం సాధ్యం ఒక ఆ రకంగా రేషన్ వాడికి దొరికితే దొరికిందో లేకపోతే నాకు దొరికేయ అది పాపం ఇప్పుడు పోయినట్ట వచ్చినట్టములు దేవుడు ఎలములు పరమాత్మూల ఎందు పరమాత్మ ధరడు వాటె కాబట్టి నేను ఋషికేశ్ లో చెప్తూ ఉంటా మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు మళ్లీ చెప్తా ఎలములను మీరు పొల్యూట్ చేయకండి ఎట్టి పరిస్థితులలోనూ మీరు నీటిని పొల్యూట్ చేయవద్దు గంగని పొల్యూట్ చేస్తే అది అపరాధము అని నేను చెప్తా ఉంటావర్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చింది జలమూల లోపల పరమాత్మ కాలడు లోపల ఏం చేస్తున్నాడు జలమూలను నియంత్రిస్తూ ఉన్నాడు మాపో ఇప్పుడు మన హృదయంలో దేవుడు ఉన్నాడు మనకి తెలియకుండానే ఉండిపోయాడు అక్కడ మనం తెలుసుకోలేకపోయాడు అలాగే ఎలదేవత కూడా తెలుసుకోలేదు జలదేవత ఒక దేవత చాలు ఒక దేవత చాలు మీరు గంగా కావేరీ కృష్ణ అంటో ఇలాగే దేవతలు దేవతలు లెక్కలు పెట్టి అన్ని విగ్రహాలు పెట్టే ఎక్కర్లేదు ఎక్కడికక్కడ అలా విగ్రహాలు పెట్టుకుంటూ పోవడం అదేమీ శోభ కాదు ఒక దేవత చాలు జల అబ్దేవత ఆ పరమాత్మకు ఆ సందర్భంలో అప్పులే శరీరము శరీరం అంటే శరీరమేవో శరీరం అన్నట్టు ఇట్లా ఆ ఇంట్లో కూర్చుని ఉన్నాడు ఆ ఇల్లే సర్వస్వము అన్నట్లు అప్పులలో ఉన్నాడు కనుక అప్పుడు అబ్జేవంత లోపల ఏ అంతర్యామి ఉన్నాడో ఆ అంతర్యామే నీ యొక్క ఆత్మ అంటే ఇప్పుడు ఈ సకల జగత్తును అంతర్యామిగా ఉండి నియంత్రించేది ఎవరు నువ్వే నువ్వే ఎట్ల యూ హైస్ ఈజ్ బై అంతర్యామి ఈ అంతర్యామి నడిపిస్తూ ఉంటాడు గాలి ఇచ్చి పెట్టి పీలము ఇది ఎవరు చేస్తున్నారు కష్టం చేస్తున్నాడా అంతర్యామి చేస్తున్నాడా అంతర్యామి చేస్తున్నాడు ఫంక్షన్ గుండె కొట్టుకుంటా ఉంటాయి అంతర్యామిన్ చేయించేది అంతర్యామ ఎందుకంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి స్టెల్ ఆ సెల్ కరెక్ట్ గా పనిచేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆ సెల్ అవకతవంతంగా ఉంటే మీకు ఆరోగ్యం లే పని ఉంటుంది ఎవరింగ్ రెడ్యూస్ ఒక స్టెల్ అండ్ దెన్ ఆ సెల్ లోపల ఉండే డిఎన్ఏ ఇట్ ఈ రెడ్యూస్ టు దాట్ అక్కడ ఉన్న ఆ ప్రాణశక్తి అవిజ్ఞానశక్తి రెండింటి సమాహారము అది నియంత్రిస్తూ ఉంటుంది సర్వమును కూడా కాబట్టి ఆ అంతర్యామి నీ యొక్క ఆత్మయే అంతర్యామి ఓకే నౌన్ అజ్రంతర భేదాని వైదిక ఋషులు వాళ్ళు అగ్నియందు ఈశ్వరుణ్ణి దర్శించారు ఫైర్ ఎందుకంటే పైర్ ని ఉపాసించారు ఉపాసన పైర్ ని ఉపాసన చేసి ఫైర్ లో దేవుణ్ణి దర్శించిన వాడు వైదిక ఋషి మోడర్న్ ఫిజిసిస్ట్లు వాళ్ళు ఫైర్ ని ఉపాసించారు వాళ్ళు ఫైర్ ని వాళ్ళు ఉపాసన చేసి ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ని డెవలప్ చేస్తారు దాని పేరే స్పెక్ట్రోమెట ఫైర్ మీరు ఆ ఫైర్ ని అనలైజ్ చేస్తే ఆ ఫైర్ నుంచి కాంతి కదా ఆ కాంతికి ఇప్పుడు మీరు మంటలు వేడి వేరుగా ఉంటాయి కదండి కట్టెలతో మంట పెట్టారు అనుకోండి ఓలా ఉంటుంది గ్యాస్ మంట పెడితే అంటే ఏంటి ఆ మంట రంగులు చూసి మీరు చెప్పగలం కదా మంట బ్లుగా ఉందనుకోండి ఎంత మండుతోంది గ్యాస్ మండుతోంది నిచే గ్యాస్ మండుతాం మంట తెల్లగా ఉంది అనుకోండి ఏం మండుతోంది ఆక్సిజన్ గ్యాస్ మిస్ మండుతాం మంట కాషాయం రంగులో ఉందనుకోండి ఏం వండుతోంది మంచి కట్టెలు వండుతున్నాయి మంట ఎర్రగా ఉందనుకోండి ఏం వండుతోంది పొబ్బరావు మండుతోంది కాగితము పొగరాకు ఇలాంటివి వండుతుంది కాబట్టి మండి దాని మంట రంగు మారిందా లేదా దీన్నే స్పెక్ట్రామెటరీ అదే స్పెక్ట్రామెట్రీ దీన్ని కొంచెం ఎలాబరేట్ గా స్టడీ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటారు కుభరాములు మండితే ఫ్రీక్వెన్సీ ఒకలా ఉంటుంది నా వేడికి నా మంటకి అదే గ్యాసెస్ మండితే ఫ్రీక్వెన్సీ ఇంకోలా ఉంటుంది ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సూర్యుడి మీద నుంచి మంటకి ఫ్రీక్వెన్సీ కలుపుకుంటాడు చూడండి సైన్స్ సైన్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ స్టడీ ఎవిడెన్స్ ఉండాలి ఉంటే ఊహాపోహలు పనికిరావు కథలు అసలే పనికిరావు సూర్యుడు మీద నుంచి తెలిసే స్పెక్ట్రమ్ ఆ స్పెక్ట్రం ఎలా ఉందో తెలుసిన హైడ్రోజన్ వంటితే ఎలాంటి స్పెక్ట్రం వస్తుందో అలాంటి స్పెక్ట్రమ్ వచ్చింది కాబట్టి సూర్యుడి లోపల హైడ్రోజన్ ఉండి మందుతోంది అని తెలుసుకున్నారు అంటే వీళ్ళు సూర్యుడు లోపలికి పెట్టే గ్యాస్ బూజి పట్టుకెళ్ళి హైడ్రోజన్ ఇంక తీసుకొచ్చాడా ఏమి స్పెక్ట్రం అంటారు మోడర్న్ సైంటిస్ట్ స్పెక్ట్రమ్ స్పెక్ట్రోస్కోపీని మొదలు పెట్టిన వాడు ఎవడో తెలుస్తున్నా న్యూటన్ మహాశుడు ఆయన న్యూటన్ విప్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో రెడ్ అనే ఏడు కలర్స్ ని కనిపెట్టినవాడు ఆయన అక్కడి నుంచి ప్రారంభమైంది న్యూట్రన్ ఇస్తే పాదన ప్ర స్పెట్రాస్కో సరిగ్గా ఋషులు అగ్నిని ఉపాసించిన తీరు వేరు వీళ్ళు అగ్నిని ఉపాసించిన తీరు వేరు రేడియేషన్ అగ్ని అంటే రేడియేషన్ వైదిక ఋషులు అగ్నిని చూసి థ్రిల్ అయిపోయారు అగ్ని ఎలా ఉంది అంటే శక్తి పెద్ద గొప్పతో చూడండి ఇప్పుడు మీరు అజ్ఞల్లా కొబ్బరాకు టీ పెట్టుకోవాలనుకోండి అగ్ని పుల్లలు ఉన్నాసి అనపడదు కొబ్బరాకు ఉన్నాసి అనపడదు రంగు ఉండాలి ఈ పుల్ల నెల ఆ కొబ్బరాకు ముట్టిస్తే మీ టీ తేరు మరి అగ్ని యొక్క మహిమను మీరు చూసేనా అగ్ని నింది ఏముందండి మీ లోపల కూడా ఉంది అగ్ని మీ ఆహారం లోపల కూడా మనం వాళ్ళు అనుకుంటారు లోపల అగ్ని అంటే వంటలు వస్తూ ఉంటాయన్నమాట ఏం చెప్పుంటారు ఎవరు కూర్చొని బెటరా అంటున్నారు అగ్ని అంటే దాని రూపం వేరే ఉంటుంది లోపల అగ్ని యొక్క రూపం వేరే కాబట్టి సో అగ్ని పరమాత్మగా భావన చేశారు పరమాత్మ అంతటా ఉన్నాడు అని అగ్ని చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంచేతనే పరమాత్మనే అగ్ని రూపంగా వీళ్ళు ఆరాధించారు ఆ ఋగ్వేదము అత్యంత ప్రాచీనమైన సాహిత్యం మానవ సాహిత్యంలోనే అత్యంత ప్రాచీనమైనది రుగ్వేకం రుగ్వే అన్ని రుక్కులు ఉంటాయి రుక్కులు అంటే పద్యాలు పద్యాలు శ్లోకాలు ఉండట్టు గద్ది ఉండటం ఆ రుక్కులలో ఈ పద్యాలు మేట ఉంటుంది కదా ఆ మేతలలో గాయత్రి మేతలు చాలా పాపులర్ మేట త్రిపద గాయత్రి మూడు పాదాలు ఉంటాయి మూడు ఎనిమిది ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి చాలా వెరీ పాపులర్ అంటే చాలా మంత్రాలు గాయత్రి ఛందస్సులో ఉంటాయి ఋగ్వేదం ప్రారంభమైన మొట్టమొదటి మంత్రం అది కూడా గాయత్రీ ఛందస్సే అది అగ్ని అని ప్రారంభం అవుతుంది ఈదే అంటే నేను స్తోత్రము చేస్తున్నాను అని అర్థం అహం ఈదే నేను అగ్ని స్తోత్రము చేస్తున్నాను అని వేదం అంటే నేను ఈశ్వరానికి సమర్థి ఎంత దొరుకుతుంటే అగ్నిలో సమర్థి